సంకీర్తన నూట డెబ్బై తొమ్మిది చేరి అందెల మోతతో చెన్నకేశరీతి మాడుపూరిలో ఇట్లాడేవా మును యశోదవద్దను ముద్దుగునిశాడితివి పన్ని రేపల్లెవీధుల పారాడితివి పిన్నవై గోపాలులతో బిళ్లదీపులాడితివి ఎన్నిక మాడుపూరిలో ఇట్లాడేవా కాళింగు కడు పడిగలపై కడునాట్యమాడితివి యమునలో రాసక్రీడలాడితివి చేలలంటి గోపికల చెట్టాపట్టాలాడితివి ఈలీల మాడుపూరిలో ఇట్లాడేవా తగు విభాండకునితో దాగిలిముచ్చలాడితి అడుగగా బండివిరిచాటలాడితివి ఒగి శ్రీవెంకటగిరి నుండి వచ్చి మాడుపూరను ఎగసెగసి గతులకిటులాడేవా